మళ్లీ మరొక్కసారి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్లూడింగ్ పబ్లిక్ స్పీకింగ్ కవర్ చేయమని చెప్పారు మా నాగేశ్వరరావు భావ సామర్థ్యాలు అని చెప్పి దీన్ని మనం తెలుగులో అనుకోవచ్చు ఈ భావ సామర్థ్యాలు ఏమిటో మనం చూద్దాం ఇంగ్లీష్ లో దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పాలంటారు భావ ప్రకటన సామర్థ్యాలు అంటూ తెలుగులో చెప్తే కాస్త పొడుగయ్యి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ పదం కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదాన్ని నేను వాడుకుంటాను ఎలా నేర్చుకున్నాం అసలు జాగ్రత్తగా అయ్యా కనీసం వచ్చి కూర్చున్నోళ్ళైనా వినాలి కదా ఇప్పుడు బయట ఉన్నోళ్ళు ఎలాగూ రాలే వచ్చి కూర్చున్నోళ్ళైనా వినాలి కదా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అమ్మ ఏం చేసింది పాప అమ్మ పాప అమ్మ అని వేరే సార్లు అన్న తర్వాత ఆ పాప మనస్సులో కళ్ల ద్వారా రిసీవ్ అయి చేసుకున్నటువంటి ఒక పిక్చర్ కి ఓహో ఈ ముఖం అమ్మ అన్నమాట నేను పాప అన్నమాట అని అర్థమైంది ఇంకొక ఆయన వచ్చి నాన్న పాప నాన్న పాప అని తన తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఇంకొకరెవరో వచ్చి అక్క చెల్లి అక్క చెల్లి అని ఇంట్రడ్యూస్ అంటే వేల సార్లు ఒక ముఖం కనబడి ఒక పలకరింపు కనబడి ఒక ఆత్మీయత కనబడి ఒక శబ్దం వినబడి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్ట్రగుల్ చేసి రిహార్స్ చేసి ప్రాక్టీస్ చేసి అప్పుడు కూడా అమ్మ అని అనకుండా ఆ టీజెస్ అంటుందా పాప అవునా కదా అంటే ఎలా నేర్చుకున్నామో తెలుస్తే దాని కొనసాగింపే భవిష్యత్తులో మాట్లాడటం అవుతుంది విన్న పదాలకి మనం నేర్పరచుకున్న అర్థాల వల్ల ఆ అర్థాల సమూహాల వల్ల వాక్యాలు ఆ వాక్యాల వల్ల మనం నేర్చుకోవటం జాగ్రత్తగా గమనించటం మనకు అలవాటయిందా ఎందుకు ఇక్కడ తప్పులు చేస్తున్నాము మొదటి సంగతి కళ్లు చూస్తాయి కళ్లకు జ్ఞాపక శక్తి లేదు ఉన్న జ్ఞాపక శక్తి నేను పొద్దున చెప్పిన లక్ష కోట్ల కణాలలో ఉంది చెవులు వింటాయి చెవికి జ్ఞాపక శక్తి లేదు ఆ జ్ఞాపక శక్తి ఇక్కడ ఉంది అంటే ఒక శబ్దానికి అర్థమేమిటి ఒక రూపానికి పేరేమిటి ఒక వ్యక్తికి పేరేమిటి ఒక గొంతు ఎలా ఉంటుంది అని ఏవైతే నేను గ్రహిస్తున్నానో అవి చూసే కంటికి వినే చెవికి లేవు అవి ఇక్కడ ఉన్నటువంటి మెదడులో ఉన్న కణాళల్లో ఆ ఫైల్ ఆ మెమరీస్ జాగ్రత్తగా ఉన్నాయన్నమాట నే విన్న మనిషి మళ్లీ నా ఎదురుగుండా మాట్లాడితే కళ్లు చూస్తున్నాయి తెలిసినట్టుందే అని అనుకుంటున్నా చెవులు గొంతు తెలిసిన గొంతులా ఉంది అని అనుకుంటున్నా అనుకుని నేనేం చేస్తున్నాను మెమరీ సిగ్నల్స్ ఇక్కడికి వెళ్లి అక్కడి నుంచి అరే రే మానవాడే కదా అని నాకు తెలిసి వస్తుంది ఇది ప్రోసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎప్పుడైతే విధానం అర్థం అవుతుందో మనకి ఇప్పుడు ఉదాహరణకి పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పెడితే పాలు ఎక్స్బడితే నీళ్లు పెడితే నీళ్లు వెచ్చబడుతుంది నూనె పెడితే నూనె అంటే మనం ఏమర్థం చేసుకున్నాం ఇక్కడ ప్రోసెస్ అర్థం చేసుకున్నాం ప్రోసెస్ ఏమిటి పొయ్యి మీద గిన్నె పెట్టాలి కొయ్యి వెలిగించాలి ఆ గిన్నెలోనో మూకుడులోనో ఏదో ఒక ద్రవ పదార్థం కనుక పెట్టినట్టయితే అది వెచ్చపడుతుంది ఉడుకుతుంది ఫ్రై చేసుకుంటాము ఏది ఇది ప్రోసెస్ అర్థం కావాలి ఎప్పుడైతే ప్రోసెస్ అర్థమైందో నేర్చుకునే విషయం అంటే లెర్నింగ్ స్కిల్స్ అనంతరం అది వేరే విషయం అనుకోండి ఈ జాగ్రత్తగా గమనిస్తే మనకేమర్థం అవుతుందో ఇప్పుడు చూద్దాం వెల్కమ్ టు ది లీడర్స్ ఆఫ్ వాసీ క్లాస్ పొద్దున మనం మాట్లాడుతున్నాం సేవ రెండవది ఫెలోషిప్ మూడవది లీడర్షిప్ లీడర్ మౌనంగా కూర్చుంటే పనులవుతాయా మనస్సును కదిలించవలే హృదయాన్ని తాకవలే తనకు తెలిసింది నచ్చ చెప్పవలే మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేయవలే స్ఫూర్తి నింపవలే ఉత్తుంగ తరంగంలో లే ముందు కొరుకు పని చేయి నే ముందుంటాను నాతో పాటు పనిచేయనేటువంటి న్యాయకత్వ లక్షణాలు నేర్పించడానికి భావ ప్రకటన సామర్థ్యాలు ఒక్కడితే మనిషికి సహాయం చేస్తాయి అక్కడ గనక లో క్వాలిటీ ఫూడ్ క్వాలిటీ కనుక అయినట్టు జీవితంలో మనం పైకి రాలేము ఎందులోనూ కూడా మనం ఇదనుకోలేము నాకు ఒక గంట టైం ఇవ్వటం జరిగింది దాదాపు తొంభై స్లైడ్స్ ఉన్నాయి అది మామూలుగా గంటన్నర రెండు వినేవాళ్ళు మూడు గంటలు చెప్పేటువంటి కార్యక్రమం కుదీస్తున్నాను కాబట్టి కాస్త డిస్కౌంట్ సేల్ దాగానే ఉంటుంది కానీ ఈ టాపిక్ మీద నేను రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చెప్పిన అడ్రస్లు నీకు ఇస్తా ఆ ఇంటర్నెట్ లో దొరుకుతాయి నా ఒక ఎనిమిది వందల పైసలుకు లెక్చర్స్ ఫ్రీగా దొరుకుతాయనే విషయాల మీద ఓపికన్నంత వినండి నాకు అభ్యంతరం లేదు ఫ్రీ సో ఇది కండెన్స్ చేసి చెప్తున్నానే అనుకోమా మనం మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన లేకుండా మాట్లాడగలరా ఉదయం నేను సెషన్ కండక్ట్ చేసినప్పుడు థింకింగ్ కనుక స్టాప్ చేస్తే యూ కెనాట్ క్వశ్చన్ అని చెప్పని చెప్పి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పేసాను అంటే ఆలోచన మానేస్తే ప్రశ్నించలేవు ప్రశ్నించడం మానేస్తే ఆలోచించలేవు అర్థమైంది అసలు ఇక్కడ మైండ్ బ్లాంక్ గా ఉంటే మాట్లాడగలరా మాట్లాడగల అంటే మాట్లాడే సామర్థ్యం స్టేజ్ఫియర్ లేకపోవటం అనేటువంటి దానితో పాటు ఇక్కడ కంటెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ధార ఏర్పడుతుంది ఓవర్ హెడ్ ట్యాంకు లో నీళ్లు నిండుగా ఉంటే ట్యాప్ తిప్పితే బ్రహ్మాండమైన ప్రవాహం వస్తుంది ఓవర్ హెడ్ ట్యాంకు లో నీళ్లు కొద్దీ ట్యాప్ లో ధార యొక్క ఫోర్సు పవరు తగ్గిపోతుంది అక్కడ అంత అయిపోయాక ఏం ఇక్కడ మాట సాఫీగా రావాలంటే ఇక్కడ స్టాక్ బాగా ఉండాలి మధ్యలో పైప్ లైన్ లో ఏ అర్థంకులు ఏ చేత ఇరుక్కోకుండా ఉండాలి డిస్ట్రాక్షన్ లేకుండా ఉండాలి కాన్సంట్రేషన్ ఉండాలి క్లారిటీ ఉండాలి భాష మీద గ్రిప్ ఉండాలి భావం హలో బాబు హాలత్ భాష మీద రీఛార్జబుల్సలే అవి వేసిన పని వేస్తా అదే వేరే డిస్టిక్ లో అయితే వాళ్ళే వస్తారు సౌ డిస్టిక్ అన్ని మనం వేసుకోవాలి ఎక్కడ పోయినా చాలా రెస్పెక్ట్ ఉంటుంది వేరే కదా డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు కాన్సంట్రేషన్ లేనప్పుడు మధ్యలో ఆలోచనలు ఎటో వెగిపోయినప్పుడు చెప్తున్న విషయం మీద గ్రిప్ పట్టుదల పట్టు ఆధిపత్యం లేనప్పుడు ఇక్కడ స్లో డౌన్ అయిపోతుంది నినాదనిపించదు మనస్సుకు హత్తుకోదు అంటే ఇక్కడ క్వాలిటీ రావాలంటే ఇక్కడ క్వాలిటీ ఉండాలి దానికి రిహార్సల్స్ ప్రాక్టీసు అవసరం ఉంటుంది కళ్ళు మాట్లాడతాయా కళ్ళు మాట్లాడతాయి కళ్ళు ఎంత పవర్ఫుల్ గా మాట్లాడతాయంటే ఒక పెద్ద పుస్తకం రాసినా ఆయన చెప్పలేనటువంటి భావాన్ని కూడా ఒక్క చూపులో మనం కమ్యూనికేట్ చేయవచ్చు ఆశ్చర్యం అమాయకత అర్థవంతమైన చూపు మామూలుగా అయితే నేను ఒక ఎనిమిది పది మందిని ప్రశ్నలు అడుగుతాను మనకు వన్ అవర్ సెషన్ లో ఇంటరాక్టివ్ గా నిర్వహించడానికి నాకు అవకాశం లేదు నేను కేవలం ఈ నాలుగు వరుసల్లో నలుగురునే అడుగుతా కానీ ఎవరిని అడుగుతానంటే ఇక్కడ అడుగుతానని చెప్పను నాకు ఇష్టం వచ్చిన చోట అడుగుతా వరుసగా అడగను ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగుతా ఎవరిని అడిగినా నాకు సమాధానం చెప్పాలి నాకు కావలసింది ఏంటంటే మీకు చూపిస్తున్నటువంటి ఆ బొమ్మను చూస్తే మీకేమనిపించింది గు పాండవచ్చు నా ఒకే ఒక్క పాయింట్ చెప్పాలి వేరే వాళ్లకు రెండో పాయింట్ మూడో పాయింట్ చెప్పే ఛాన్స్ ఇవ్వాలి రైట్ అది చూస్తే అనిపిస్తున్నారు సార్ మీకు ఒక ఆకర్షణీయంగా ఆకర్షణీయంగా ఉంది రైట్ నాయన నీకేమనిపిస్తుంది రంగుల ప్రపంచం కనబడుతోంది రైట్ బాబు నీకేమనిపిస్తుందమ్మా టార్గెట్ లాగా టార్గెట్ లాగా కనబడుతోంది గోల్ నీ కనబడుతుంది అమ్మా నీకేం కనిపిస్తోంది పెన్సిల్స్ పెన్సిల్స్ కనబడుతున్నాయి చూడండి అక్కడ అందరికి ఒకే బొమ్మ చూపిస్తున్నాను పెన్సిల్స్ ఆయన ఒక మాట ఈయనొక మాట ఈయనొక మాట ఆనమ్మ మాటగా చెప్పారు ఎంత ఆబ్వియస్ సత్యం అది పెన్సిల్స్ అది కొందరికి టార్గెట్ కొందరికి రంగులమయో ఈ ప్రపంచం అది అవునా కొందరు గోలు ఇలా రకరకాలు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇతరులు చెప్పింది వింటేనే నీకు కొత్త పాయింట్ చెప్పగలిగావు ఇతరులు చెప్పింది వినప్పుడు నీకు కొత్త పాయింట్ ఎలా తెలుస్తుంది పాయింట్ అయిన అనుకుంటున్నా కళ్ళతో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే చెప్పింది రెండు చెవులతో వింటే అప్పుడు వాళ్ళు చెప్పింది రిపీట్ చేయకుండా కొత్త పాయింట్ కావాలని థింకింగ్ క్వశ్చనింగ్ లెర్నింగ్ తో సింట్రోనైజ్ చేస్తే అప్పుడు నేను కొత్త పాయింట్ చెప్పదనుతాను లేకపోతేనే కొత్త పాయింట్ చెప్పలేను ఫస్ట్ థింగ్ శరీరంలో హెడ్ చాలా ప్రధానమైంది అందులో కళ్ళు చాలా ప్రధానమైంది సర్వేంద్రానం ప్రధానం అని చెప్పని అంటారు ఒక ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ దాదాపు మనం ప్రపంచం నుంచి చుట్టూ గ్రహిస్తున్నది మన కళ్ళ ద్వారా గ్రహిస్తున్నాం ఒక ఎయిట్ టు చెవుల ద్వారా గ్రహిస్తున్నాం మిగిలినవన్నీ కలిపి మిగిలిన లెక్కకు సరిపోతాయి దేవుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మెదడుకు దగ్గరగా చెవులను కళ్లను పెట్టాడు రెండు చెవులు ఒకే పని వినటం రెండు కళ్ళు ఒకే పని చూడటం ఒకే దానికి రెండు పనులు మాట్లాడటం తెలియటం వినదగు నిమలు చెప్పిన జాగ్రత్తగా ఆలోచించు చూడు గమనించు అప్పుడు మాట్లాడు క్వాలిటీ వస్తుంది ఈ లింక్ లో ఎక్కడ స్కిల్స్ అనే ప్రజెంట్ చేయిన్ చేస్తాను ఏమిటా నైన్ సీస్ అంటే ఇప్పుడు వెనకాల ఉన్న లైట్స్ ఎవరైనా తీసేయాలయ్యా ప్లీజ్ పూడే దిల్చేకే లైక్స్ డికా ఫస్ట్ లైట్స్ కార్జినా అప్పుడు మాత్రమే దూసేశ మొట్టమొదట కేర్ఫుల్ అబ్జర్వేషన్ అండి చాలా జాగ్రత్తగా గమనించే నేపథ్యం కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి స్పష్టత కావాలి కమ్యూనికేషన్ కావాలి పోలిక కావాలి పోటీ కావాలి సృజనాత్మకత కావాలి నిబద్ధత కావాలి బాగుపడాలిపో తొమ్మిది కనుక ఉంటే ఏ రెండులోనైనా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కి చాలా అవసరం అవుతుంది అనే సత్యాన్ని గమనించాడు కుండ తయారు చేయడానికి ఇంత మట్టి తీసుకుంటాడు ఉమ్మడి వాడు ఇంత కుండ తయారవుతుంది ఇంత మట్టి విలువ ఐదు రూపాయలు కుండ తయారైతే యాభై రూపాయలు మట్టిగా మిగిలిపోతే మీ గల మీద ఐదు రూపాయలే సత్యని కొండ కనుక అయితే మీ గెల రూపాయలు అవుతుంది ఈ ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు అవ్వటానికి నీ యొక్క భావ ప్రకటన సామర్థ్యాలే ఈ విలువలను కలిగిస్తాయి నీకు తెలిసి ఉండవలే తెలిసింది బాగా చెప్పగలిగి ఉండవలే చెప్పి ఇతరుల చేత చేయించగలిగి ఉండవలే ఇవి లేకపోతే నీవు ముందడితే రావేస్తావు సంస్థ కావచ్చు వ్యాపారాలు కావచ్చు సమాజం కావచ్చు ఇది చాలా అవసరం అవుతుంది చిన్నప్పుడు పత్రికల్లో మీరు కొన్ని చూస్తుంటారా ఒక పిట్ట పొదుమెహారం కోసం వెళ్ళింది చీటట్ అయింది దారి మర్చిపోయింది దాట్ ఈస్ ప్లీజ్ హెల్ప్ చేయవా అని చెప్పండి ఇలా బయలు ఏదో అర్థం వస్తుంది కనుక మళ్ళీ ఇంకో దారి ఇంకోదారు ఓ మూడు నాలుగు బ్రయల్ చేసిన తర్వాత మనకేదో ఒక దారి తెలుస్తుంది అటెంప్ట్ లేకుండా సక్సెస్ అయితే ప్రాక్టీస్ లేకుండా అనుభవం ఎలా వస్తుంది అల్టిమేట్ గా నేను ఫస్ట్ అటెంప్ట్ లో సక్సీడ్ అవ్వాలనేటువంటి భ్రమలు ఎందుకు బతుకుతున్నావు ఒక ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే నేను మళ్లీ దాన్ని ముట్టుకోను అనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకు ఎందుకు వస్తోంది ఎలక్ట్రిసిటీ బల్బు అనేటువంటి వాడు ఎన్ని వేల ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత బల్బు కలుపుతున్నారు అంత తెలియగల మేధానికి అన్ని ప్రయత్నాలకు అవసరమైతే మనం ఆవరేజ్ పర్సన్స్ అని నేను భావిస్తున్నాను మీరు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉండొచ్చు దాకా వై డు యూ గెట్ డిస్కరేజ్ కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ డిసిప్లిన్ డెడికేషన్ కమిట్మెంట్ ఈ లక్షణాలు కావాలి ఉంటే అల్టిమేట్ సక్సెస్ అలవాటు అవుతుంది ఎప్పుడైనా మనం కమ్యూనికేట్ చేయకుండా ఉండగలమా ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను మీరు ఎదో రాసుకుంటున్నారనుకోండి మీరు పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి మీరేదో జీవిలో పర్సులు ఎట్టుకుంటున్నారనుకోండి మీరు ఏదో పని చేస్తున్నారనుకోండి నాకు తెలుసుకోవాలా మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా అలా కాకుండా ఉదాహరణకు నేను ఇక్కడ కృషి మీద కూర్చున్నా మీకు అనుభవ వెంటనే వేసేట్లో కూర్చున్నా ఆ విధంగా చెప్పండి అంటే మీరు ముందు కొంచెం ముందు కొంగాను నేను ముందు కొంగాను ఏం చేయాలో నాకు తెలియటం కళ్లలోకి చూస్తున్నాను చెప్పండి అని అడిగా అంటే ఐఎమ్ షోయింగ్ మై ఇంట్రెస్ట్ అన్నమాట Madam i am showing my interest in the cooker the gal you are interested if i am not showing interest you are giving interest your giving trust creates disinterestness in me the distance between a and b is the same as the distance between b and a a ub anta duramo b to a ante duramo nee vida naaku interest unte naa vida meek interest untundi no other question ఇట్లా చూసి ఇక్కడ పోతున్నా ఇంట్రెస్ట్ లేదు ఆ రెండోసారి అడుగుతారా అడగదు ఏదో ప్రశ్న అడగమ్మా అడిగిన సమాధానం చెప్పా మళ్ళీ అడుగు అంటే నిదా కదా మళ్ళీ ఎందుకు అడుగుతా ఎంత సున్నితంగా మనం మన మనస్సుని గమనిస్తే నిద్రపోతున్నప్పుడు మనకు వస్తున్న కూడా మన మనతో కమ్యూనికేట్ చేస్తున్నందు వల్లనే మనకు వస్తున్నాయి అంటే నిద్రపోతున్నప్పుడు కూడా మనం కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాము అనేటువంటి గమనించండి మరి ఇంత చిన్నప్పటి నుంచి ఇన్ని రకాలుగా చూస్తూ నేర్చుకుంటున్నాం వింటూ నేర్చుకుంటున్నాం ఇంత గమనిస్తూ మరి మనం ఎంత ఎఫిషియన్ అవ్వాలి కమ్యూనికేషన్లో ఎంత ఉన్నతమైనటువంటి సామర్థ్యం మనకు ఉండాలి ఎందుకు ఏర్పడలేదు పట్టించుకోలేదు కాబట్టి అవసరమని అనుకోలేదు కాబట్టి నేర్చుకోవాలని అనుకోలేదు ఇదేదో మార్కెటింగ్ లో మోళ్ళకో టీచర్లకో లేకపోతే అడ్వోకేట్లకో వాడక పరికస్తుంది మనకెందుకు అని మనం అనుకున్నాం కాబట్టి ప్రోసెస్ ని మర్చిపోయాను కాబట్టి అవసరంతో దాన్ని వాడుకుందామని మనకు అనిపించలేదు కాబట్టి మన ప్రవర్తన మన వైఖరి మన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మన గురించి కమ్యూనికేట్ చేస్తాం ఒకసారి వేచించండి ప్లీజ్ చూస్తూ ఉండండి చూశారనుకుంటున్నా ఎలా కనపడిందా శేఖర్ ఇచ్చింది అని చెప్పిన మామూలు ఆయన మామూలు ఆయన ఇచ్చే స్టైల్లో ఇచ్చాడు ఆ ఇచ్చే స్టైల్లో ఆసక్తి ఉందా ఆసక్తి ఎలా కల్పించాలి ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు లేనివాడు పెద్దవాడు చిన్నవాడు పవర్ లో ఉన్నవాడు లేనివాడు ఇది లేరు నవ్వు కళ్ళల్లో చూపు చేతికి చేయి కలపడం ఒక్కసారి కూడా కదిలించడం అలాగా చిన్నప్పుడు దాని అర్థం అవుతుందా పక్కన అంతే బాడీ ఈజ్ వెరీ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ అంటే శరీరానికి ఒక భాష ఉంది శరీర భాష కళ్ళు చాలా ప్రధానమైనటువంటి పాత్రలు వహిస్తాయి ఎప్పుడైతే మాటకు మనమిచ్చిన అర్థం మాతకు సొంత అర్థం లేదండి హృదయానికి ఎరుపు కదా చిన్నప్పటి నుంచి నాకెవరో తెలుపు అని ఏర్పించాలనుకోండి తెలుగు తెలుపు అంటారు తెలుపు అంటేనే మీకు అర్థం కాదు పదానికి సొంత అర్థం లేదు మనిషి పదానికి అర్థానిచ్చారు అందుకని ఒక భాషలో ఒక పదానికి ఉన్న అర్థం మరో భాషలో అంటాడు ఇంగ్లీష్ వర్డ్స్ సన్ అంట ఏ పేరన్నా పెట్టుకో అదైతే సూర్యుడు ఫ్యాక్ట్ అనంత అర్థమైంది కదా సూర్యుడు చల్లగా ఉన్నాడు కదా సన్ ఈజ్ హాట్ అంటారు సూర్యుడు వేడిగా ఉన్నాడు చంద్రుడు చల్లగా ఉన్నాడు మూన్ ఈజ్ కోల్డ్ అండ్ హ్యాపీ అని అంటే ఏమవుతుంది ఇక్కడ పదానికి మనం అర్థం ఇచ్చాం పదానికి మనం ఇచ్చిన అర్థంతో పాటు మన మనస్సులో ఉన్న స్పష్టతను మన బాడీ లాంగ్వేజ్ తో కనుక కంబైన్ చేస్తే టు కమ్యూనికేట్ మోర్ పవర్ఫుల్లీ యువర్ డ్రెస్ యువర్ స్మైల్ యువర్ లు టోటల్ ఇంప్రెషన్ మనకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక మనిషిని చూసినప్పుడు మనం డైలీ చేస్తాం దానివల్ల మన ప్రవర్తన మారుతుంది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మిస్టేక్ ని అర్థం చేసుకోవడం ఉదాహరణ ఏకాదం చేతను నాకు నేను నాకున్న తెలివితేటలకి వయస్సుకి అనుభవానికి సామర్థ్యానికి అన్నింటికి కలిపి నాకు పదిహేను మార్పులు ఇచ్చానుకున్నాను క్లియర్ ఆ సారికి నేను యాభై రెండు మార్పులు ఇచ్చానుకో వెంటనే నాకు ఎలా అనుకున్నట్టే ప్రవర్తన బాగున్నాడా చాలా రోజులు చూసి ఎంత ఆనందం ఉంటుందే చూస్తే అని ఇలా మాట్లాడతాను రివర్స్ ఎగ్జాంపుల్ ఇస్తారు ఇప్పుడు నాకు నేను నలభై ఏడు మార్కులు ఇచ్చుకున్నాను ఆయనకు నలభై మార్కులు ఇచ్చిన అవునా వెంటనే నా పద్ధతి వైఖరి మార్పులు కాబట్టి ఏమా నలభై నచ్చున్నా లేదు నీకు ఎలా తెలిసిందా తెలిసిందా నిజానికి మా ఇద్దరి మధ్య జరుపుతున్న సంభాషణ చూస్తున్న మీకు గమనిస్తున్న వ్యక్తులకి నేను అతన్ని గౌరవిస్తున్నానా లేక తక్కువ చేసి చూపుతున్నానా అనేటువంటిది నేను ఆడుతున్నటువంటి పదాలు పదాలకు నా అర్థాదే నా బాడీ లాంగ్వేజ్ టోటల్ కలిపి కమ్యూనికేట్ జరుగుతుంది ఆయనతోనూ కమ్యూనికేట్ చేస్తున్నాను మీ అందరితోనూ కమ్యూనికేట్ చేస్తున్నా అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేట్ చేస్తున్నారు ఈజ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్ ఈలో చిన్న బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఇతరులతో మాట్లాడిన కమ్యూనికేషన్ అనుకుంటాం కానీ మనతో మనం ఆలోచిస్తున్నదంతా కూడా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఈ బిల్డింగ్ కి పునాది కనబడదు కానీ పునాది బలంగా లేకపోతే బిల్డింగ్ నిలవదు ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంత వండర్ఫుల్ గా ఉంటుంది ఇంటర్నల్ కమ్యూనికేషన్ కనుక వీక్ అయినట్లయితే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ వీక్ గా తయారవుతుంది బాణం తీసుకుని గురి చూసి కొడుతూ ఉన్నప్పుడు ఇలా నాధించిసి వదు వదులుతామా లేక బాణం వదిలేసి కొంచెం ఇటు అది ఎవరంటే బాణం పోతుందాక పోదు మరి బాణం గురిచేసి వదలటానికి మనకు జాగ్రత్త అవసరమైనప్పుడు కమ్యూనికేషన్స్ దగ్గర ఎందుకు గురి చూడకుండా మనం మాట్లాడుతున్నాము ఎవరితో ఎలా మాట్లాడాలో అదే విషయాన్ని ఇతరులతో ఎలా చెప్పాలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పద్దతిలో చెప్పాల్సిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోకపోతే మనం గురి బాణం వదిలిపెట్టినట్టు అవుతుంది సీఈ ఈక్వల్ టు ఆర్ అంటే కమ్యూనికేషన్స్ ఈక్వల్ టు రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ అంటే సంబంధాలు మానవ సంబంధాలు మానవీయ సంబంధాలు కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన సామర్థ్యాలు ఈ భాషా సామర్థ్యంతో మనం ఒక వ్యక్తిని ప్రోత్సహించవచ్చు నిరుత్సాహపరచవచ్చు కోపం వచ్చేటట్టు చేయవచ్చు సంతోషం వచ్చేటట్టు చేయవచ్చు వ్యక్తులు పని చేసేటట్టు చేయవచ్చు చేస్తున్న పని మానేసేటట్టు చేయవచ్చు వాళ్ళ మనస్సును మార్చవచ్చు వాళ్లకు అపకారం చేయవచ్చు ఉపకారం చేయవచ్చు ఉదాహరణకి ఈయన నేను ఐపీఎస్ ఆఫీసర్ అవుదామనుకుంటున్నాను స్థానం అవునా నేను తప్పకుండా బాగు అదే అవ్వాలి ఎంతమంది కౌంటోళ్ళైన ఐపీఎస్ ఆఫీసర్లు తప్పకుండా అవ్వాలి కష్టపడి చదువు నేను చెప్తా బాను ఆయన దగ్గరకు ఆయన నేర్పిస్తాడు అవుతావు నువ్వు అంటే అయ్యే అవకాశం ఉన్నది అట్లా కాకుండా నువ్వా పోలీసులు పంచాయతీ ఎన్నికల చిన్న గుట్టం పెట్టుకోరా మాట విన్ను లోన్ తీసే బ్యాంకులకు అందుకే మనిషిని ఎట్లెట్లేకట్లు చేయవచ్చు పాతాలలో తిప్పెయ్యవచ్చు మాటే కాదు నీ మాట నీ చూపు నీ ప్రవర్తన నీ వైఖరి ఇవన్నీ కలిసి అలాంటి వండర్ఫుల్ ఇంపాక్ట్ ఉందాయని మనం అనుకున్నప్పుడు మరి ఆలోచించి మాట్లాడాలా ఆలోచించకుండా మాట్లాడాలా కానీ ఎన్ని సందర్భాలలో ఆలోచించి మాట్లాడుతున్నాం మనం ముఖ్యంగా ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు ఆలోచించకుండా మాట్లాడటం అలవాటైపోయింది కదా అంటే ఎంత తప్పు చేసిన వస్తున్నావు మనం ఏ తప్పు చేస్తున్నాము మన పిల్లలు మనల్ని చూసి అదే తప్పు చేస్తారు నువ్వు నీ భార్యను ప్రేమకు గౌరవంగా కుదరవు అవునా నీ పిల్లలు అది అమ్మా తీసుకురా అంటది నువ్వు కదా వేలుగా అక్కడ మాట్లాడుతున్నావు సరేనా అంటే మీకు అర్థమవుతుందండి నీ ప్రవర్తన వల్ల పిల్లలను మనం చూసి గ్రహించటం వల్ల అలా కొమ్మ కలిసి వాడు పెద్ద పెరిగిన తర్వాత వాడు అదే ప్రతి పెద్ద చెప్పని అనుకోవటం జరిగేటువంటి అవకారాన్ని గమనిస్తే లిసనింగ్ స్పీకింగ్ డిటర్మైన్ స్థింకింగ్ అండ్ తర్వాత ఇంటరాక్టింగ్ ఎంత బాగా వింటావో అంత బాగా మాట్లాడగలుగుతావు ఎంత బాగా విని మాట్లాడుతున్నావో అంత బాగా ఆలోచించగలుగుతావు ఆలోచించి మాట్లాడాలని మీకు తెలుస్తుంది మనకు అదే ఇందులో ఉన్నటువంటి సీక్రెట్ థింక్ మోర్ దాన్ యుక్ అండ్ టాక్ లెస్ దాన్ యూ విజన్ అని ఒక ఈక్వేషన్ చేశారు దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఏమనిపిస్తుంది అంటే బహుదే దో తిన్ లైన్ ఫ్రంట్ లైన్స్ think more than you listen listen more than you talk mana gampa na siru venjesaru beginning lo unda tar session lo neelo entha manni dhraganga vachikara maatladtar oka aidarju cheyicharu thanu prayogam chesi ee prayogam chesi avuna cbt cognitive behavioral therapy antha apan chethi age cj so vaad maatladakapothe ikkada vachhi maatladthe oraranna avutharadu popattinchukoku మాట్లాడకుండా భయంతో ఉండిపోతే జీవితాంతం నవ్వుతూ ఉండాల్సి వస్తుంది ఇతరులు నవ్వుతూ ఉంటారు అని చెప్పి ధైర్యం ఇచ్చినందుకు ఆయన ఎంతమంది మాట్లాడాల్సి ఉన్నారంటే ఒకరిద్దరు దిన అందరూ చేయొచ్చారు అంటే అర్థం ఏంటి ఆయన ఒక టానిక్ తీసుకొచ్చి కోసం కానీ ఈ ఆలోచనలో మార్పు తీసుకొచ్చారు అవును మీరు బాగా చదువుకుంటే బహుశా ఎక్కువ మాట్లాడగలరు కొంచెం తక్కువ చదువుకుని ఆలోచిస్తే తక్కువ మాట్లాడగలరు అంతేగానా తెలిసింది మాట్లాడదాల్సి భయమేంటి అంటే ఈ ఆలోచన వల్ల మనం ఏమర్పం చేసుకోవాలంటే ఎవరన్నా మిమ్మల్ని ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి అని అన్నట్లయితే మీరు కనీసం పది నిమిషాలు వినాలి పదిహేను నిమిషాల విషయం గురించి ఆలోచించాలి దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఎక్కువ ఆలోచించాలి ఎక్కువ వినాలి అప్పుడు ఆ వంటిని దృష్టిలో మాట్లాడాలి అప్పుడు అందులో నాణ్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది to change the behavior to say 법ata Could you ask whatever you want to say if One is anybody and another is if you have no reason anymore If only the people want your rights Where did you believe? Did you ask somebody how to suggest me? Found the reason why why are you for Кол度-omon attacking? if you are convinced నక మనస్ఫూర్తిగా నమ్మకం కుదిరితే ఇన్ని రోజులు చేస్తున్న పొరపాటేమిటో తెలిస్తే ఇది బ్రహ్మ విద్య కాదు అరే ఒక అరగంట సేపట్లో ఆయన ఏం చేశాడు మీలో ధైర్యం నింపాడు వచ్చి మేము మాట్లాడగలము అని అన్నారు ఉన్నోళ్లు ఉన్న చోట లేచి నిలిచిన ఒక్కొక్క మాటలో రెండేసి మాటలో సమాధానాన్ని చెప్పగలిగాలి అంటే మీరు ప్రయత్నం చేస్తే చేయగలరే కదా అర్థం ప్రయత్నం చేయకుండా తాళం పెట్టుకుని అది నాకు రాదు నాకు దొరకదు నాకు దొరకదు అనుకుంటే తప్పు మీది తాళంతి తాళంతి తాళం తీస్తే మీనింగ్ నాట్ ఇన్ వర్డ్ బట్ ఇన్ మైనింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఉన్నటువంటి సమస్యలకు తొందరగా సమాధానాలు చక్కని నిర్ణయ సామర్థ్యం చేస్తున్న పని స్మూత్ గా చక్కగా చేయగలగటం చక్కని సంబంధ మాత్రం ఏర్పడతాయి బెటర్ ప్రొఫెషనల్ ఇదేష్ ఏర్పడతాయి ఎందుకు చెప్తున్నా పర్సనాలిటీ ఉంది క్వాలిటీ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ రెవ్యూస్ క్వాలిటీ ఆఫ్ యూర్ పర్సనాలిటీ కమ్యూనికేషన్ డ్యూస్ వింటూ ఉన్నప్పుడు చూస్తూ వినండి ఐ కాంటాక్ట్ ఉండాలి యాక్టివ్ డిజైనింగ్ కావాలి పాజిటివ్ డిజైనింగ్ ఉండకూడదు నేనేదో ఆయన ఏదో అడిగాడు పని చేస్తాను అమ్మా రేపు సాయంత్రం వస్తానని నాయన చెప్పండి చెప్పు చెప్పు చెప్పు ఏం చెప్తున్నావు చెప్పు ఈ బొమ్మ చూసినామే తక్కువది ఏం సంగతి మల్టీ టాస్కింగ్ చేయడం చాలా గొప్ప తెలియదు ఉన్నాయని అనుకుంటారు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ippadi rendu motthavada taayanta nenu i am not interested in listening to you i don't care what you are speaking or i don't consider you as an important person and a signal banu chestunna nijamga nero banu docharu nero chustunna nenu chouthuno chiredo okuna just one minute please anna aripoyinda ippati emga undi ఉదాహరణ నేను వాట్సాప్ ఆయన క్లస్ అని చెప్పి అనుకుందాం ఆఫీస్ లో ఏంటి అయ్యారు పద్దెనిమిది రోజులలో ఎనిమిది రోజులు లీవ్ పెట్టినా ఏ బేసిస్ లీవ్ శాంక్షన్ చేయాలి నా అల ఓ వెళ్ళిపో నువ్వు లెగర్ పంపించు ఆ తర్వాత శాంక్షన్ చేస్తాడు చేయకపోతే నీకు ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ లాస్ ఆఫ్ శాంక్షన్ చేస్తాడు నేను శాంక్షన్ చేయలేదు in 30 seconds i can dispose of the problem but i have spent fun minutes i have wasted his 5 minutes and finally i am going to tell the same thing to him but I'm not going to sanction this one of the physician got 8 seconds only paray potu nichu payana sir maama sir amma no ma amma ma penchina sir ma amma ma ullana sir adantha gudi kaalasi nenda chochu ni amma gurinchi amma gurinchi naake emu cheptunama bi break you come down this tail out lo తృప్తంగా చెప్పేది కావాలి మూడు రోజులు సెలవు కావాలి ఒక్క రోజు ఇష్టం రెండు రోజులు ఇబ్బందులు ఇష్టం వచ్చి చేసుకో మూడు రోజులు లాస్ అవుతాయి పోలియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ముఖంలో ఉండే ఆ డీటెయిల్స్ అన్ని తీసుకురాలేదు ఒక డెబ్బై రెండు కండరాలు దాదాపు ఉన్నాయట ఆ డెబ్బై రెండు కన్నరాలు వందల కొద్ది ఎక్స్ప్రెషన్స్ ని చూపించగలుగుతాయి మనకు నటులు ఉన్నారే సినిమాలలో నటించేవాళ్ళు అద్భుతమైనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు అప్రాప్రియేట్ హెడ్ నాంటే తల నాడంటే ఆడించటం తల ఆడించటం ఇప్పుడు మీరు చెప్తున్నా నేను ఉపకుంటున్నాను అనుకోండి అలా అలా అని అనుకున్నాను ఇట్లా అంటే కావాలంటే ఇట్లా అంటే అంటే ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ లో ఇంపార్టెంట్ గమనించాలి స్వీట్ షార్ట్ అండ్ ది పాయింట్ ఉంటాం మనసు సరే అవన్నీ బ్యాలెన్స్ కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది మనం సందర్భాలలో వినం మన మైండ్ లో ఒకటి ఫిట్ అయిపోయింది నీ గురించి నాకు ఒక అభిప్రాయం ఉంది లేదా నాకు మీద కోపం ఉంది గతంలో ఏదో మనకు ఏదో ఇష్యూ ఉంది ఇలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ కమ్యూనికేషన్ అంటే పని చెప్పడం జరిగింది ఊరికే చెప్తున్నాను పొద్దున ఒక చార్ట్ ఇచ్చాను మీకు మీరు ఇంకొక చార్ట్ అండి సోమవారం నుంచి సోమ మంగళపూర గురు శుక్లసీ ఆది అని ఓట్ చేసుకుని నెగిటివ్ సీయింగ్ నెగిటివ్ నిజటింగ్ నెగిటివ్ స్పీకింగ్ నెగిటివ్ యాక్షన్స్ నెగిటివ్ థింకింగ్ అనేది వీటన్నింటిలో మీరు గమనిస్తే పాజిటివ్ ని సకారాత్మక సగుధ అంటారు నెగిటివ్ నకారాత్మక అననుకూల అంటారు లేక పాజిటివ్ ని సానుకూల అంటారు పాజిటివ్ దృక్పథం ఉండాలి నెగిటివ్ దృక్పథం అంటే అననుకూల దృక్పథం ఉండకూడదు ఇది అసలు పాజిటివ్ ఈ ఆలోచన వల్ల చూపు అంటే నాకు ఇష్టం అనుకోండి మా ఇష్టం లేదు ఆయన సంబంధం లేదు న్యూట్రాన్ అని అడుగుతాయండి ఇప్పుడు నాకు ఆయనంటే కోపం చెప్పు చెప్పు ఇందా తీసి చెప్పమంటున్నా చెప్పలే నువ్వు ఇక్కడ నెగటివ్ థాట్స్ స్టార్ట్ అయినందువల్ల నెగటివ్ లుక్స్ నువ్వు మామూలుగా అడుగుతున్నావు సార్ మూడు అడుగుతున్నా నాలుగు సెలవు పెట్టాలి సార్ అడిగింది ఇవ్వా ఇంట్లో వరకు ఇంట్లో ఆలోచన వల్ల చూపు ఆలోచన వల్ల విరితం ఆలోచన వల్ల మాట ఆలోచన వల్ల శాఖ అసలు మిమ్మల్ని ఎనైజ్ చేసుకున్నట్టు అంటే వన్ నెగటివ్ థాట్ క్యాన్ కిల్ 100 పాజిటివ్ థాట్స్ ఒక్క విషపు చుక్క పాలకుండలో కడితే ఆ మొత్తం పాలు విషమైపోతుంది ఒక్క నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు మిగిలిన అవుతాయి అందుకని ఏ రోజున ఎన్ని వచ్చాయో ఒకసారి కనుక మీరు నోట్ చేసుకుంటే అంటే ఉదాహరణకు మనకు ట్యాలీ బాధని చెప్పని చెప్తారు వన్ టూ త్రీ ఫోర్ స్ట్రోక్ అంటే అది అయినట్టు లెక్క మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ స్ట్రోక్ అల్ అయినట్టు లెక్క రోజుకు ఒక మనకు వస్తాయి సగటున అందులో మోర్ దాన్ ఫిఫ్టీ నెగటివ్ అట ఇది సైకాలజిస్ట్ నిరూపించిన విషయమే నేను నాకు ఫైత్యం చెప్పడం పొద్దున చెప్తూ నీకు చెప్పాను ఇతరుల మంచిని కోరే సఫలై మనకు ఇంకా ఏర్పడటం లేదు ఆలోచించడానికి ప్రయత్నం ఎప్పుడైతే నీకు నెగటివ్ థాట్స్ బలంగా ఉంటాయో నెగిటివ్ కమ్యూనికేషన్ వస్తుంది కానీ పాజిటివ్ కమ్యూనికేషన్ ఎక్కడి వస్తుంది అని అందులో ఆడతా కమ్యూనికేషన్ డోన్స్ కంటిన్యూ నాట్ టూ ఫాస్ట్ నాట్ టూ స్లో ఒళ్ళు చాలా వేగంగా మాట్లాడతారు మా ఫ్రెండ్ కానీ ఉన్నాడు ఆయన ఏమన్నా ఉన్నాడు తెలుసు శనివారం రాత్రి బస్సు వెళ్ళిపోతాను నేను సోమవారం శనివారం రాత్రి బస్సు వెళ్లిపోతాను సోమవారం పొద్దున రాత్రి స్టోర్స్ చేస్తాను కదా అంత ఫాస్ట్ మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది కొందరు టూర్స్ లో ఇప్పుడు నేను కదా నువ్వు కున్నావు కదా ఇప్పుడు మనకి ఇద్దరు ఆఫర్స్కి ఇది కంప్లీట్ చేయాలి నేను మూడు రోజులు నివ్వెట్టున్నా కదా మరి నువ్వే చేయాలి కదా మూడు రోజులు న్యూ పెడుతున్నా చేస్తారునికల్ జాబ్ కొందరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆటలు వేస్తే మేం చేస్తారు కొందరు ప్రతి వాక్యం చివరేస్తారు కొందరు వాక్యం మధ్యలో చివర వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అది కమ్యూనికేషన్ సరి అయినటువంటి ఇగ్నోర్ ఫీడ్ బ్యాక్ సైలెంట్ ఎలక్ ఇంకొన్ని కమ్యూనికేషన్ ఎన్నాయి టీవీ చదవాలి చదువుకోవాలి సమాజస్తులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫై స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నప్పుడు మరికొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి బహుశా కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు భరిస్తారు ఎందుకంటే నువ్వు అధికారు చితమిస్తున్నటువంటి వాడు కావాలి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటామంటే అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పెరిగిన ఆత్మవిశ్వాసం వల్ల మనం ఎన్నో మంచి పనులు చేయవచ్చు మనకు ఇతరులు ఇచ్చే గౌరవాన్ని పెంచుతుంది మనకు ఇతరులు ఎక్కువ మంది స్నేహితులు అవుతారు వాళ్ళు మన మంచిని కోరుతారు మన యొక్క సామర్థ్య ఇతరులకు తెలుస్తుంది అలానే మన యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం గురించి మనకు సదవగాహన ఇతరులకు సదవగాహన ఏర్పడుతుంది మనం మాట్లాడే దానిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతరులు కాన్సంట్రేట్ చేసి వినటం వాళ్లకు అలవాటు లేని కారణమైన చేత వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వినడు విన్నా దృష్టి పెట్టరు దృష్టి పెట్టినా అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నా గుర్తుంచుకోరు గుర్తుంచుకున్నా గుర్తుకు తెచ్చుకోరు గుర్తుకు తెచ్చుకున్నా ఆచరించరు ఇక మరి ఎందుకు వినటం ఇది మనసులో ఉన్నటువంటి మనస్తత్వం కేవలం ఇది ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు పనికొస్తుంది అనుకోకూడదు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ ఇంట్లో మనం ఇంట్లో వ్యక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు కానీ ఇది పనికొస్తుంది అందుకని మనం మరికింత ధ్యాస మన భావ ప్రకటన సామర్థ్యాలను అభివృద్ది అవసరం ఉంది ఎప్పుడైతే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రభావోపేతమైనటువంటివి అలవాటు చేసుకుంటామో దానివల్ల వ్యక్తుల యొక్క మనస్సులను మార్చవచ్చు సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చు మార్పులను తీసుకురావచ్చు చక్కని సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనుకున్నటువంటి ఫలితాలను రాబట్టుకోవచ్చు విజయం సాధించవచ్చు ఇంతకని ఏం కాదు మనిషింది అంటే ఇది గంధించి తాళంఛం ఎక్కడుంది కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉంది అది విధంగా డెవలప్ చేసుకుంటే మనం తెలుగులో సాగతి అవుతుంది నోరు మంచిదైతే నోరా వీపు అనుకోసం నోరా దీపుకుతేకే అనే సార్ తెలుగుకు వచ్చింది పొరపాటునట్టయితే అందరు తీర్పున కొడతారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నోరు మంచిది అవుతుందంటే చక్కలేసుకుని మాట్లాడుతున్నారు అర్థమా మాట తీరు ప్రేమ పలకరింపు అడ్వాంటేజీ చిన్న సంఘటన కృష్ణుడు యుద్ధానికి ముందు కర్ణుని పక్కకి తీసుకెళ్లి కన్న నువ్వెవరనుకుంటున్నావు నువ్వు కుంతిని పుట్టినోడవ ఈ ఐదుగుడు తమ్ముళ్ళు నీకు పల్లెటి మోస్తారు ద్రౌపది వచ్చి నీ పక్కన కూర్చుంటుంది నా మాట నేను దుర్యోధన వద్దుపెట్టు ఇటు వచ్చే అన్నడు కందే సాణి చెప్పారు ఇప్పుడు చెన్న కృష్ణ కొంత ఎప్పుడు చెప్పుండవలసింది మాట నన్ను నమ్ముకుని యుద్ధానికి దిగినటువంటి దుర్యోధాన్ని నేను ఇప్పుడు వదిలిపెట్టి పాండవ పక్షం నమ్మాటవా నా ధర్మం నేను పాటిస్తాను నీ ధర్మాన్ని నేను చెప్పాడు కర్ణుడికి ఎంత తెలివంటే నీదేమనుకోకపోతే చెప్తాను నేను తాను లేకపోతే భారత లేదు తనకున్నటువంటి కౌచ కుండలాలు అవన్నీ వాళ్లు వీళ్లు కలిసి శాపం పెట్టి దోచేసుకున్నారు కాబట్టి అర్జునుడు గెలవగలిగాడు కాని ఏమనుకోకపోతే కృష్ణుడు అర్జునుడు కంబైల్ అయినా కట్ నుండి గెలిచి ఉండేవాడు కాదు అది అతని ఒక సత్తా మరి కమ్యూనికేషన్ ఎలా ఉంది సారీ నువ్వు చెప్పేది బానే ఉంది మై ఐడి సిస్టమ్ అవునా ఆ ప్రాణం పోవచ్చు పోని అక్కడ ఉన్నప్పుడు అపదేమెందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఆ కమ్యూనికేషన్ చూడెంట్ ఎలా ఉంటుంది సో ఇంత దాన్ని కమ్యూనికేషన్ూవ్ చేసుకోవాలి వినటం అనేటువంటిది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి సామర్థ్యం అబ్జర్వేషన్ అనేటువంటిది మన కాన్సంట్రేషన్ వల్ల ఏర్పడేటువంటి నైపుణ్యం ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది మన ఇంటెలిజెన్స్ వల్ల వచ్చింది ఇందాక నేను పెన్సిల్ బొమ్మ చూపిస్తూ నాయన నీకి కనబడుతుంది ఒక ఆయన డోల్ అన్నారు ఒక సూర్యుడు సుఖకిరణాలు కనబడుతున్నాయి అన్నారు ఒక ఆయన పెన్సిల్ దగ్గబెట్టి చెప్పాడు ఒక ఆయన ఒక పెన్సిల్ మీద మురికి ఇగిపోయింది అని అన్నారు ఒక్కొక్కరు ఒక్కో కోణంతో చూస్తున్నాం మనం అంటే ఇంటర్ప్రిటేషన్ కి నీకు ఇంటెలిజెన్స్ కావాలి అనుభవం కావాలి వాటిని డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి మొత్తం కమ్యూనికేషన్ యొక్క ఇంపాక్ట్ హండ్రెడ్ అని కనుక మనం అనుకున్నట్లయితే సాధారణంగా ఎవరికి భాష బాగా వచ్చో ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళు చాలా బాగా కమ్యూనికేట్ చేస్తారని మనం అనుకుంటాము The words that we use constitute nearly 7% of the total impact of the communication method. Fifty-four percent is body language, thirty-eight percent is tonality of the voice. Don't example Shriis Kuntanya, I have to ask you a question. How many parents do you think? Saraswati. Saraswati. Right. What are you doing? Saraswati. Saraswati. Saraswati. మొన్న ఆమె ఎయిర్పోర్ట్ కు పోతూ ఉంటే ఆ షాబ్నగర్ లో సరస్వతి మేడం వాళ్ళ కాంపౌండ్ వాడు బయట తీసుకున్నారు ఇంకా చిన్న కుక్క పిల్లలు అనవచ్చు చూస్తానర్థం ఇంకా మామూలుగా చిన్న అంటే ఇట్లా ఇట్లా ఇట్లా చూపిస్తారు అలీ్రాక్సిమేట్ బాడీ లాంగ్ మేము చెప్పిన వాక్యాలలో గ్రామర్ మిస్టేక్స్ ఏం లేదండి చె చూపించట్లు మాత్రం కంప్లీట్ నార్త్ గోల్ సౌత్ గోల్ కాంట్రాక్ట్ నే చూపించాను నేను మీకు ఖర్చు ఉంది అనుకుంటున్నా లేదు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీ పేరేము శ్రీనివాసు మొన్న తన బర్త్ డే కు ఖర్చు పెట్టింది సాయిబాబా లక్ష ఖర్చు పెట్టింది దొరతన్న నేను 10000 కో ఒక ఎక్స్‌ప్రెస్ డిస్టె లక్షకు ఎక్కువ అంతకు మీలలాంటి అంటే భాష భావం పదాలు అర్థం వేరు బాడీ లాంగ్వేజ్ వేరు ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి కాంగ్రూయన్స్ అని చెప్పని అంటా కాదు అంటే ఏ భావాన్ని నీవు మనస్సులో ఉండి ఎలాంటి పదాలు నువ్వు ఎన్నుకుంటున్నావో సరిగ్గా అలాంటి భావానికి పదాలకు ఉపయోగపడేటువంటి బాడీ లాంగ్వేజ్ వాడుకోవాలి ఇంకొకటి తొనవ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు దానికి అసలు దయచేసి వినండి వినండి నా నుంచి వింటున్నారు గాని ఒక నిమిషం నన్ను భరించండి మీరు వెంటనే ఇదే కనుక మీ గొంతైతే నమస్కారం సార్ భరించలేము ఒక్కరు ముప్పై సెకండ్లే భరించలేకపోయాం మేము కావాలంటే నేను వ్యాసం దాగాను పుస్తకం రాగాను ఇంట్లో చదువుకుంటానని మమ్మల్ని మాత్రం శిక్షించొనారిటీ ఆఫ్ వాయిస్ అంటే గొంతు స్వీట్ ఉండాలి స్వీట్ గా ఎట్లవుతుంది కొందరి కొంచెం గొంగురుగా ఉంటుంది కొందరి కొంచెం కొంచెం సన్నగా ఉంటుంది కొందరి కొంచెం పీలగా ఉంటుంది కొందరి గొంతు కొంచెం ఎఫెక్టివ్ గా డామినేటింగ్ గా ఉంటుంది కొందరి గొంతు తీరేయాల ఈ తేడాలు ప్రకృతి ప్రసాదించినటువంటి క్లాష్స్ యొక్క నిర్మాణం వల్ల వచ్చినటువంటి దానినే కాదన కానీ ఎంత బొంగులు బంతు వాళ్ళనే అవునా వాళ్ళు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ అన్నం తిన్నారే అంటే అర్థమైపోతుంది ఎంత స్వీట్ గొంతైతే ఏమైంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బాడీ లాంగ్వేజ్ థర్టీ ఎయిట్ ఆఫ్ వాయిస్ సెవెన్ ఓన్లీ ది వర్డ్స్ దూఆర్ యాక్చువల్ యూజింగ్ ఇది టోటల్ అబ్జర్వ్ ది బాడీ లాంగ్వేజ్ ఏం జరుగుతోంది ఒక కోతి మరో కోతిని తనతోకతో ఇలా తప్పి పలకరిస్తోంది బాడీ లాంగ్వేజే కదా లాంగ్వేజ్ ఏమన్నా ఉందా అదేకిచన ఏమన్నా ఉందా ఏమో ఏమర్శమవుతుంది మీకు వాడి మోన్ వాళ్ళు కూడా వాళ్ళ మాటలు రాజ్ కమ్యూనికేట్ సంథింగ్ అక్క తమ దగ్గరకు వచ్చింది చూసి నవ్వింది వాడు నమ్ముతూనే ఉన్నాడు ఇంకా అమాయకతనే వాడి వేరు తన వేరు ఇచ్చింది పట్టుకుంటే వాడు యాక్సెప్ట్ చేస్తున్నట్టు లేక పట్టుకోకపోతే వాడు రిజెక్ట్ చేస్తున్నట్టు లేక ఉదాహరణకి వాడు ఏదో ఆకలి కోసం ఏడుస్తున్నాడని అనుకుందాం ఏడ్చినప్పుడు నేను కూడా వేలు ఇచ్చినా పట్టుకుంటాడా ఫొటో చూసి అపార్థం చేసుకోకండి ఎందుకు చెబుతున్నాను మీరు అర్థం చేసుకోండి ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ఫోన్లు సెల్ ఫోన్లు లేనప్పుడు అప్పుడు మన సినిమాలలో ఒక అమ్మాయి ఏ కారణం చేతన ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఒక ఉత్తరం రాసి వాళ్ళ నాన్ను ఆ పిల్లో కింద పెట్టి వెళ్ళిపోయాడు రెండో రోజు పొద్దున అంతా వేసి ఆ తండ్రి తీసి ఉత్తరం తీసేవాడు ఇట్లా చేతిలో పట్టుకునేవాడు ఆ డైరెక్టర్ గారు ఈ అమ్మాయి ఫోటో ఇక్కడ ఉత్తరం మధ్యలో కనబడేటట్టు పెట్టేటోడు ఆ ఉత్తరం మొత్తం ఆ అమ్మాయి గొంతులో చదివినట్టు రికార్డు చేసి మనకు వినిపించేవాడు నాన్న నువ్వు నన్ను ఎంతో ప్రేమతో పెంచావు ఏమి అనుకోవద్దు నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన మోహంతో వెళ్ళిపోతున్నానని ఆ అమ్మాయిదా పాపం తను రాస్తున్నాను సరే ఈ ఏడుస్తారో మనం కూడా ఏడుస్తామనుకోండి అది వేరే విషయం ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నీరు గమనించవలసింది ఏంటంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి రాస్తారు అబ్బాయి తినకుండా ఉన్నాడా లేడు కానీ అమ్మాయికి ఎంత ఆనందం ఆ ఉత్తరం రాసిన వ్యక్తి ఉత్తరం ద్వారా తనను దగ్గరికి తీసుకున్నట్టు అనిపించిన భావన మన గర్థమేలా బొమ్మ చూపించాలి దట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది పర్సన్ పొద్దున గంపా నాగేశ్వరరావు చెప్తూ చెప్పారు సెల్ ఫోన్లు వచ్చినాయి ఎవరు ఉత్తరావాదాయకం లేదు ఎస్ఎంఎస్ పెడుతున్నారు మాటలు లేవు పలకరింపులు లేవు భార్యాభర్తల మధ్య గానీ తల్లిదండ్రుల మధ్య గాని వేరే ఊర్లో ఉంటే అట్లానే తయారవుతున్నాయని నేనేం చెప్తున్నానంటే టు బి ఎఫెక్ట్ టు మస్ట్ టచ్ యూ హౌవాదు రేపు ఇంటికెళ్లిన తర్వాత మీకు మీరే ఒక ఉత్తరం రాసుకోండి అదేంటి సార్ ఏం బాగుంటుంది ఉత్తరం రాసుకోండి నేను చెప్తున్నా కదా రాసుకోండి వ్రాసుకుని ఏం చేస్తారంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీకు మీకు ఉత్తరం రాసుకోండి నాకు మాట్లాడటం అంటే భయం నాకు తెలుగు కొంచెం ఎక్కువచ్చు ఇంగ్లీష్ కొంచెం తక్కువ నాలుగైదు వాక్యాల నుంచి నేను మాట్లాడలేదు నేను మాట్లాడితే పదాలు చాలా చక్కగా పడతాయి అది కవిత్వం ఉన్నట్టు ఉంటుంది నీ పలికితే చాలా అందంగా ఉంటుంది పాట పడినట్టు ఉంటుంది నా గొంతు నీ ఇష్టం ఏమి రాసుకుంటావో రాస్తూ నీకు నువ్వే ఉత్తరం రాస్తావు ఎక్కడో బట్టలు అడుగున పెట్టండి ఓ మూడు నెలల తర్వాత తీసి మళ్ళా చదవండి ఆ ఉన్నారా పైకి వచ్చారా నీకు తెలుస్తుంది లేక టాక్ బిఫోర్ థింక్ యూ టాక్ ఆలోచన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషికి ఎంత సంక్లిష్టమైన మేధస్సు ఇవ్వబడిందో ఇతర జీవజాతులకు అది ఇవ్వబడలేదు అందువల్లనే భాషను మనమే సృష్టించుకున్నాం దయచేసి ఆలోచించడానికి ప్రయత్నం చేయరు భాష పుట్టినాక మనిషి పుట్టింటే అందరూ అదే భాష మాట్లాడాల్సి వచ్చేది ప్రపంచంలో మనిషి పుట్టినంత భాష పుట్టింది కాబట్టి ఇన్ని రకాల భాషలున్నాయి మనకు ఇన్ని రకాల పదాలు ఇన్ని రకాల అర్థాలున్నాయి ఇది మీకు అర్థమైతే అంటే మనిషి పుట్టించుకున్న భాషలో మనిషి ప్రాధాన్యత సంపాదించకపోతే ఇంకెవరు సంపాదిస్తారు సార్ థింక్ బిఫోర్ ది టాప్ సపోర్టింగ్ పాయింట్స్ కొన్ని మనకు టైం లేదు కామన్ కమ్యూనికేషన్ ఇంట్రప్షన్ ప్రిపరేషన్ మల్టీ టాస్క్ ఫిల్టర్ ఎక్సెట్రాన్ సర్ఫిక్ ఆస్పెక్ట్స్ సెవెన్ సీజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పని అంటారండి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇవన్నీ బ్రీఫ్ గా హెడ్ ఇచ్చేస్తాను టైం లేదు కంప్లీట్నెస్ కన్సైస్నెస్ కన్సిడరేషన్ కాంక్రీట్నెస్ క్లారిటీ కర్టిసీ కరెక్ట్నెస్ ఇవన్నీ కలిసి ఎలాట ప్రిన్సిపుల్ అనేప్పుడు ఒకటి మేధావులు చెప్పారు ఏంటో ఎలాట ప్రిన్సిపల్ అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈజ్ ద ఎఫెక్టివ్ ప్రభావోపేతంగా ఉంటుందా లేదా ప్రభావోపేతంగా ఉండదా నెసరీ అది అవసరమా అనవసరమైన విషయం చెబుతున్నావా అబద్ధాలు కల్పనలు పైచాలు కోపాలు పహాక బాకీ సెటల్ చేసుకోవచ్చు అన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావా తగ్గి ఆ సమయంలో చెప్పవలసినటువంటిదైనా అది ఎప్పిత్యం భరితంగా ఉన్నటువంటి విషయమైనా ఈ ప్రిన్సిపుల్స్ అర్థం చేసుకుంటే ఆలోచన ఎందుకు అవసరమో నీకు అర్థం నేను మామూలు ఏం చెప్పాను ఆలోచించి మాట్లాడను అని చెప్పాను ఆలోచించి ఏం చేయాలి సార్ అని ఆలోచించాలి అదే ఒక్క ఈ ప్రిన్సిపల్స్ ఇవి కనుక ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు కమ్యూనికేషన్ తెలుస్తుంది ఒక ఇరవై పాయింట్స్ ఉన్నాయండి ఏంట ఇరవై పాయింట్స్ ఇందాక నేను అయితే ఎగ్జాంపుల్ ద్వారా లేకపోతే ప్రిన్సిపల్ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను బమ్మా నాకెంత టైం చే అయిపోయిందమ్మా 5 minutes. Okay. Dai Ante, ఫైవ్ మినిట్స్ డైపోయింద అంటే మీకు థిక్ అర్థమైందా మేము పాటింగ్ చెప్తున్నప్పుడు లీనం అయిపోయినందుకు టైం తెలియదంట నీకు ఆధరిస్తే మీకు ఏమైనా టైం తెలుస్తుందో తెలీదు నాకు ఇచ్చిన టైం అయిపోయిందట డోంట్ వరీ రా సో బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఎక్సటా మెయింటైలీ ఇంప్రూవింగ్ యువర్ వాయిస్ కల్చర్ మాట్లాడుతున్నందుకు మరి కొంచెం ఆలోచించి మాట్లాడాలి పాటలు పాడేవాళ్లు భావాన్ని ఎంత అర్థవంతంగా పాడతారో మీరు గమనించే ఉండదు నిజురొస్తే కలలే కలదు ప్రేమిస్తే ఎక్కడ ముఖాలో ఎక్కడ సాగరీయాలో ఎక్కడ అర్థవంతమో ఎక్కడ రాగవంతమో ఎక్కడ రాగయుక్తమో ఎక్కడ భావయుక్తమో ఆలోచించినప్పుడు మనకు వారి అర్థమవుతుంది బి పాజిటివ్ డిసైడ్ అండ్ ఫియర్ గుడ్ సప్లైస్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెల్ టైం ఫాస్ టైమ్ డెవలప్మెంట్ ఆఫ్ పార్ సమ్మర్ ఇంపార్టెంట్ స్కిల్ ఎంపీవర్ ఆఫ్ ద మెసేజ్ కమ్యూనికేషన్ మస్ట్ బోత్ మైండ్ అండ్ ఆఫ్ keep the communication simple tell and tell again its message communicate with confidence practice the art of communicating on paper we mm rain upote chaala -hmm. mandi ki pariksha gurinchi cheptunnanu sadavatam chautadav -hmm. ray parikshalo raasthini inku maatlo ostundi gyaatmika aspainga నువ్వు రోజుకు నాలుగు గంటలు చైతే ఒక అరగంట గనక వ్రాయటం ఏది రికరెక్టింగ్ ఫ్రం మెమరీ గనక ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ మూడు గంటలు అరుణ్ సౌదర్ పాత సినిమా ఒకటి ఉంది సుధాకర్ శుభలేఖ సుధాకర్ సన్నగా ఉండేవాడప్పుడు లాంగ్ లాంగ్ గో లాంగ్ లాంగ్ లాంగ్ లాంగ్ గో ఆ సినిమా మొత్తం వాడు ఒక్కటే గుర్తుందా లాంగ్ లాంగే లాంగ్ లాంగే లాంగ్ వాడికి ఏమీ చక్క వస్తుంది reading is reading with reading and purpose absorption Then trying to recollect right in your own words, then it will make a difference. Communication is irreversible. Communication is more a people process than a land-based process. Communication can always be improved. Communication and feedback. Receiving feedback about communication. Communication and clarity. Communication and commitment. Communication and character. Communication and continuous improvement. Communication and faith. Fresh your expressions. And that's the point. You know, I'm a little soon. I'm a little more. for no air media expressions shown said not a joke i don't know who has prepared the list and have found out that the total accept to 7000 experts we determined to improve your communication skills become aware of your own styles observe us carefully and launch a committee program to improve your communication skills understand that long everybody is like you God has not created a jiraus copy of some other person. You have to govern that person. You have to govern that person. And you have to say that person is not a person. Be aware of the values, attitudes, prejudices and pressures of others. You can't even tell them. Commit yourself to improve your communication. When do you want to be? Now is the time to start. if you don't begin now maybe you may not find it easy to begin some other time good luck my session is over gaddam annestamara manasu petti prayatishte ye vayasilo aina baadha chakkaga maatartham saadhyam avutundi విద్యా అనవసరమైన విద్యా కాఫీ టాబ్లెట్స్